జగత్తు మిథ్యా అని శృతి ప్రమాణం చేత అనుభవ ప్రమాణం చేత అనుమాన ప్రమాణం చేత అర్థాపత్తి ప్రమాణం చేత జగత్తును బాధ చేశాం అసలు బాధ అంటే ఏమిటి స్వామీజీ అంటే మిథ్యాత్వ నిశ్చయకు బాధకయే హై లేదా త్రైకాలిక అభావ నిశ్చయకు బాధకయే హయ్ అని ఈ విధంగా చెప్పుకోవాలి దానికి శ్లోకబద్ధంగా గ్రంథకర్త చెప్తున్నాడు కంఠస్థం చేసుకోండి శ్లోకం ప్రతితింతరీతి సుక్త ఇహ ప్రవీణి మనం పూర్వం తెలుసుకున్నాం ఎక్కడ అరవై రెండో శ్లోకంలో ఏమని అధ్యాస రెండు ప్రకారాలుగా ఉంటుంది ఒకటి నిరుపాధిక అధ్యాస రెండవది సోపాధిక అధ్యాస అని తెలుసుకుంటూ వచ్చాం ఈ నిరుపాధికము కానీ సోపాధికము కానీ పూర్వం ప్రతీతి యధిహాస్తికించి మనకు అధిష్టాన జ్ఞానానికి పూర్వము కనపడినటువంటిది ఏదైతే వ్యవహార భూమి ఎందు ఈ దేహాధిక ప్రపంచం ప్రతీతి అవుతుందో ఈ దేహాధిక ప్రపంచం అయితే ఇది సోపాధికమున్నది మరి నిరుపాధిక అధ్యాస కూడా ఉంది అని అది కూడా బాహ్య అభ్యంతర రూపం చేత రెండు రెండు విధాలుగా ఉందని చెప్పుకుంటూ వచ్చాం కదా అది సోపాధికము కావచ్చు నిరుపాధికం కావచ్చు ఏదైనా ఉండుగాక ప్రమాణాంతరము చేత ఎప్పుడైతే అధిష్టాన జ్ఞానం అవుతుందో పూర్వం ప్రతీతి ఏదైతే ఉందో లేకుండా పోతుంది అయితే ఎప్పుడైతే అధిష్టాన జ్ఞానం అయిందో అప్పుడు పూర్వం ప్రతీయమానమైనటువంటి ఏదైతే అధ్యస్థ వస్తువు ఉన్నదో దేహాదిక ప్రపంచం కావచ్చు లేదా బాహ్యమైనటువంటి సుఖ్యహితము రజ్జుసర్పం ఇత్యాదులు కావచ్చు ఏవైనా కావచ్చు అవన్నీ కూడా ఏమవుతాయి ఇవి పూర్వము లేకుండే ఇప్పుడు లేవు భవిష్యత్తులో ఉండబోవు అంటే త్రైకాలిక అభావ నిశ్చయం అవుతుంది మూడు కాలాల్లో ఈ అధ్యక్ష వస్తువు వాస్తవంగా లేదు అని నిశ్చయం అవుతుంది ఆ నిశ్చయానికే బాధ అంటారు జ్ఞానాంతర సత్వతయ ప్రతీతి సబాధ ఇత్యుక్త ఇహ ప్రవీణై అంటే విద్వత్ పురుషులు జ్ఞాని పురుషులు చెప్తున్నారు జ్ఞానాంతరం చేత అంటే ఏదైతే భ్రాంతి జ్ఞానం పూర్వం కలిగి అది వేరే జ్ఞానం చేత అంటే అధిష్టాన జ్ఞానం చేత ఎప్పుడైతే ఇది మూడు కాలాల్లో లేదు అనేటువంటి నిశ్చయం అవుతుందో దానికే బాధ అనాలి అని బాధ యొక్క లక్షణము చేశారు సంక్షేపంగా మీరు కంఠస్థం చేసుకోవాలనుకుంటే మిత్రత్వ నిశ్చయానికి లేదా త్రైకాలిక అభావ నిశ్చయానికి బాధ లేదా చక్కగా మనము శ్లోకబద్ధంగా కంఠస్థం చేసుకోవాలనుకుంటే ఈ శ్లోకము కంఠస్థం చేసుకోండి సోపాధికం వా నిరుపాధికం వా అనంటూ అరవై నాలుగో శ్లోకం ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఇది బాధ యొక్క లక్షణం చేయబడింది సాక్షాత్కృతత్వధిష్టానే సర నిశ్చితి అధ్యశ్యమానం నా స్థితి బాధ ఇత్యతే బుధై అని కూడా బహుశా ఇది వేదాంత సిద్ధాంత ముక్తావరులో చెప్పింది అనుకుంటా అధిష్టాన తర్వాత అధిష్టానం యొక్క జ్ఞానానికి పూర్వం అంటే అధిష్టానం యొక్క అజ్ఞాన కాలంలో ఏ భ్రాంత వస్తువు కనపడిందో అది అదృశ్యమానం అధ్యక్షమానమైనటువంటి అధ్యస్థ వస్తువు ఏదైతే ఉందో అది మూడు కాలాల్లో లేనే లేదు అని ఏ నిశ్చయం ఉండదో అదే బాధ అంటారు ఈ విధంగా బాధ యొక్క లక్షణము చేయబడింది యథోక్త రీత్యా అంటే పూర్వం అరవై శ్లోకంలో చెప్పుకున్న ప్రకారంగా సోపాధికం నిరుపాధికంగా సోపాధిక అధ్యాస కావచ్చు లేదా నిరుపాధిక అధ్యాస కావచ్చు ఏదైనా పర్వాలేదు ఎత్ పూర్వం ప్రతీతం ఇహ వ్యవహార భూము ఇహ అంటే వ్యవహార భూమిలో వ్యవహార కాలంలో ఎదు అస్తి అంటే అధిష్టానానికి తెలుసుకోక పూర్వం అధిష్టానం యొక్క అజ్ఞాన కాలంలో ఏవైతే భ్రాంత వస్తువులు కనపడతాయో అధ్యస్థ వస్తువులు కనపడతాయో అవి ప్రమాణ జన్య జ్ఞానాంతరేణ అసత్వ ప్రతితేహే బాధ అక్కడ ప్రింటు దూషమైంది బాగా చూడండి ఇక్కడ అరవై నాలుగో శ్లోకానికి టీకలో మూడో పంక్తిలో ప్రమాణ జన్య జ్ఞానాంతరేణ అయిన తర్వాత చూడండి సత్వ ప్రతీతే బాధ అన్నాడు కదా అసత్వ ప్రతీతి ఉండాలి అంటే ఒక అకారం అక్కడ రాసుకోవాలి మీరు అసత్వ ప్రతీది అంటే అధిష్టాన జ్ఞానం అయిన తర్వాత వేరే జ్ఞానం చేత అంటే భ్రాంతి జ్ఞానానికి భిన్నమైనటువంటి అధిష్టాన జ్ఞానం ఏదైతే ఉందో అది జ్ఞానాంతరం ఆ జ్ఞానాంతరం చేత పూర్వం ప్రతీతమైనటువంటి అధ్యస్థ వస్తువు మూడు కాలాల్లో లేదు అది అసత్ అని ఎప్పుడైతే నిశ్చయింపబడుతుందో దానికి బాధ అని ఇహ ఇక్కడ అంటే ఈ శాస్త్రీయ పరిభాషలో బాధ నిరూపణ ప్రవీణై నిపుణై బాధ ఇది ఉక్త ఇత్యర్థ బాధను అంటే బాధ లక్షణాన్ని చక్కగా నిరూపణ చేయగలిగేటువంటి ఏ విద్వత్పురుషులు ఉన్నారో ప్రవీణులు ఉన్నారో వాళ్ళు దానికి బాధ అని చెప్తున్నారు తర్వాత శృతి అయితే స్వామీజీ మీరు ఈ బాధ లక్షణం చేస్తూ ఏదో మీకు తోచిన విధంగా కపోల కల్పన అంటారు కదా అంటే మీ కపోలం కపోలం అంటే ఈ బుర్రే ఈ బుర్ర ఆ బుర్రలో నుంచి ఏదో కల్పన చేసి చెప్తున్నారు స్వామీజీ ఈ బాధ లక్షణము ఇది యోగ్యం కాదు అని ఎవరైనా అడ్డు ప్రశ్న వేశారనుకోండి అప్పుడు చెప్తున్నాడు గ్రంథకర్త స్వయంగా నాయన్న ఇది నా కపోల కల్పన కాదు ఇది శృతి ప్రసిద్ధం ఉన్నది అంటాడు ఎక్కడ చెప్పింది శృతి అంటే తథాచ శృతి శృతి ప్రమాణం చూడండి తథా విద్వాన్ నామరూపాద్ముక్త పరాత్పరం పురుషముపైతి దివ్యం ఇది ముండక శృతి మూడు డ్యాష్ రెండు డ్యాష్ ఎనిమిది విద్వాన్ అంటే ఆత్మతత్వాన్ని ఎరిగినటువంటి వాడు ప్రత్యేక భిన్న పరబ్రహ్మతత్వాన్ని యథాతత్వంగా తెలుసుకున్నటువంటి వాడు విద్వత్ పురుషుడు ఏం చేస్తాడంటే నామరూపాద్ విముక్త నామరూపాల నుంచి విముక్తుడైపోతాడు అంటాడు నామరూపాలు ఎక్కడ ఉంటాయి ఆత్మకుంటాయా అనాత్మకుంటాయా అనాత్మ అయినటువంటి ఈ దేహాధిక ప్రపంచం అంతా నామరూపాత్మకం కాబట్టి ఈ నామరూపాలను అంటే ఈ జగత్తును నిత్యత్వ నిశ్చయం చేత దీన్ని అంటే బాధ చేస్తాడని తాత్పర్యం అందుకని బాధకు ఇది శృతి ప్రమాణం బాగా జ్ఞాపకం పెట్టుకోండి బాధ ఎక్కడ చెప్పబడింది దానికి ప్రమాణం ఏమిటి అని ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు ఈ ప్రమాణం చూపెట్టాలి కాబట్టి పరా పరం పురుషం ముప్పైతే దివ్యం ఈ విధంగా జగత్తును మిత్రత్వం నిశ్చయం చేసి అంటే బాధ్ చేసి పరమునకు కూడా పరమైనటువంటిది దేహాది ప్రపంచం అంతా ఏదైతే ఉన్నదో దీనికంటే పరమైనది దీనికి కారణమైనది దీనికి ఉపాదానమైనటువంటిది అవిద్య దానికి కూడా పరమైనటువంటిది లేదా పరమనంటే ఈశ్వరుడు అని తెలుసుకోండి ఆ ఈశ్వరునికుంటే కూడా పరమైనటువంటి వాడు ఎందుకు ఈశ్వరుడు కూడా బాధ అయిపోతున్నాడు కదా ఈశ్వరత్వం బాధ అయిపోతుంది ఈశ్వరుడు అంటే చైతన్యానికి ఈశ్వరుడు అన్నాము మరి మాయా మిథ్య అని తెలుసుకున్నప్పుడు నిశ్చయమైనప్పుడు ఇప్పుడు ఈశ్వరత్వం కూడా మిథ్యనే అయితే ఈశ్వరత్వము మిథ్య కానీ ఏదైతే ఈశ్వర శబ్దవాచ్యంలో ఉన్నటువంటి ఏ చైతన్యం ఉన్నదో అది మిథ్యకాదు అది శుద్ధ చైతన్యమే అందువల్ల ఈ పరం అంటే ఈశ్వరుడు తీసుకోండి అతనికంటే కూడా పరం శుద్ధ చైతన్యము ఆ శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో అదే పరమ పురుషుడు అదే దివ్యమైనటువంటి అంటే స్వయం ప్రకాశమైనటువంటి పరబ్రహ్మతత్వము దానిలో ఇతడు ఐక్యమైపోతాడు తద్్రూపుడైపోతాడు బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి బ్రహ్మమును ఎరిగిన వాడు బ్రహ్మమే అవుతున్నాడు అనేటువంటి శృతిని అనుసరించి ఈ పురుషుడు నామరూపాలను బాధ్య చేసి అంటే జగత్తును బాధ్యేసి స్వయం ప్రకాశమైనటువంటి పరబ్రహ్మతత్వము తెలుసుకొని తద్ అంటే తాను కూడా పరబ్రహ్మమే అయిపోతాడు అని ఈ శృతి ప్రమాణము బాధకు ఇవ్వబడింది యథోక్త బాధలక్షణం శృతి మూలం జ్ఞేయం కాబట్టి ఈ బాధ లక్షణం ఏదైతే చేశామో సోపాధికం వా నిరుపాధికం వాతి హాస్తి త్ఞానాంతరాసత్వతయా ప్రతీతి స బాధ ఇత ఇహ్రహీణై అని ఏదైతే బాధ యొక్క లక్షణం చెప్పబడిందో ఇది శృతి మూలము అని తెలుసుకోవాలి జ్ఞేయం అంటే తెలుసుకోదగినది అంటాడు నా ఇదం స్వకపోలకల్పనం ఇది ాబ అందుకని ఇది నా యొక్క ఏదో బుర్ర నుంచి నేను కల్పన చేసి చెప్పింది కాదు నాయనా ఇది శృతి మూలము బాధకు శృతి ప్రమాణం ఉంది అందుకని నాకు అపోల కల్పన కాదు అని బాధ యొక్క లక్షణము చేశాడు